రాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆన శ్రవన్నోదశ్రీమహాంగిపత సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం సమాననామూప ఆవృత్త్యవిరోధ దర్శనాత్ స్మృతే అత్యవకల్పాల్యవ్యవహార కల్పాంతరవ్యవహార అనుసంధానక్షమరా సమాననామ ప్రతిసర్గం విశేషా ప్రాదుర్భవంతి అది జపాల్గొన సమాననామూప ఆవృత్తీ మహాసర్గమహాప్రలయలక్షణాయా అంటే మహాసర్గ మహాప్రళయలక్షణాయాం ఆవృత్తౌ అపి అని అలా అన్వయించాలి దాన్ని వెనక్కి అన్వయం ముందుకు అన్వయిస్తే ఏమీ అన్వయించదు అటువంటి ఆవృత్తి ఎందు కూడా జగత అభ్యుపగమ్యమానాయా అంటే అటువంటి ఆవృత్తి కూడా జగత్తునకు స్వీకరించిన పక్షంలో నా కశ్చిత్ శబ్దప్రామాణ్యాది విరోధ శబ్దం ప్రమాణం అవుతుందావుదా అనే విరోధము ఉండదు చూడండి ఈ చిత్రం నాకు అప్పటికే ఆశ్చర్యం ఐ ఆల్వేస్ వండర్ ఎట్ ఈ సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఎట్ ఇస్ ఆల్ హ్యూమన్ సైకాలజీని స్టడీ చేయటం ఈ మీమాంసకులు వాళ్ళకి దేవుడు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు వాళ్ళకి కర్మవాదుడు కర్మే ముఖ్యం దేవతకి విగ్రహం లేదన్నారు అనేక దేవతలను అంగీకరించారు విగ్రహాన్ని ఒప్పుకోలేరు వాళ్ళ విగ్రహం మాటే లేదు తర్వాత ఏకేశ్వరుణ్ణి అంగీకరించలేదు ఒకే ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు తర్వాత తర్వాతి కాలంలో ఒకే ఈశ్వరుణ్ణి ప్రతిపాదించేటువంటి వాదాలు వచ్చాయి ముఖ్యంగా ఈ ద్వైతవాదములన్నీ కూడా ఒకే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తాయి ఏకేశ్వరుణ్ణి అందరూ ద్వైతులే మళ్ళీ ద్వైతుల్లోనే విరోధం ఒకే ఈశ్వరుణ్ణి ప్రతిపాదించిన వాళ్ళకి ఈ మీమాంసకులు ఓ పేరు పెట్టారు పాఖండులు అంటే పాఖండ శబ్ద నిర్వచనం చూస్తే మీకు ఆశ్చర్యం వస్తుంది వాళ్ళు ఏమంటారంటే ఒకే ఈశ్వరుణ్ణి పూజిస్తే నరకానికి పోతారు పాషండ అన్న అదే షాఖ రెండు అవన్నీ వేద విరోధ మతాల్లో చెప్పారు పాషండ పాఖండ రెండు ఒకటే షాకీ కాకి సంబంధం నిజేతనే షఢో కస్సి అన్నప్పుడు కూడా షాప్లేస్లో కావస్తుంది పాఖండ సహస్రశీరుఖ పురుఖ అని మంత్రం చెప్తారు సో ఆ విధంగా పాషండులు వీళ్ళందరూ కూడా ఈ పాషండులు కాబట్టి వాళ్ళు యతీశ్వరుణ్ణి స్వీకరించలేదు దేన్ని స్వీకరించలేదు కానీ వాళ్ళకి శబ్దం అంటే ప్రాణం శబ్ద ప్రామాణ్యవాదులు అని పేరు వాళ్ళకి అలాగే శబ్దం ప్రమాణం వాళ్ళు ఏమన్నారంటే గీత ప్రమాణమా కాదా అనే అనే మీమాంస వచ్చినప్పుడు గీత ప్రమాణమే ఎందువలన శ్రీకృష్ణుడు చెప్పినందు వలన అనే మాటను వాళ్ళు త్రోసికొచ్చినారు శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల ప్రమాణం కాదన్నా పైగా అర్జునుడు ఏంటంటే శ్రీకృష్ణుడు చాలా చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ ప్రమాణంగా తీసుకుంటే అలా డేంజర్ అని కూడా చెప్పాడు అంటే ఈ కథలో ఏవేవో చెప్తాడు కదా శ్రీకృష్ణుడు ఇప్పుడు అన్ని అన్ని ప్రమాణాలే ప్రతీది ప్రమాణమే ఏవేవో చెప్తాడు కదా శ్రీకృష్ణుడు అవన్నీ ప్రమాణంగా తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల ప్రమాణం కాదు మరి ఎందువల్ల గీత ప్రమాణము అంటే వేదంలో చెప్పింది చెప్పబట్టే ప్రమాణము అని శబ్దమే ప్రమాణం దేవుడు కూడా ప్రమాణం కాదు అదేటండి దేవుడు ఉందా శబ్దం ఉందా అంటే శబ్దమే ఉందన్నారు ఎందుకంటే దేవుడు ఉన్నారని చెప్పేది కూడా శబ్దమే దేవుని ఉనికిని నిర్ధారించేది కూడా శబ్దమే అని ఈ విధంగా శబ్ద ప్రామాణ్యాన్ని చాలా బలంగా వాళ్ళు ప్రతిపాదిస్తూ వచ్చారు శబ్ద ప్రామాణ్యానికి ఏమీ విరోధము లేదు ఎందుకంటే కొత్త సృష్టిలో కొత్త నామరూపాలు ఉన్నాయనుకోండి కొత్త రూపాలు ఉంటే కొత్త శబ్దాలు కావాల్సి వస్తే శబ్దము కొత్తది అంటే అనిత్యము అని తేలుతుంది కాబట్టి ఆ సమస్య ఏం లేదయా ఈ ఆవృత్తి ఎందుకు కూడా సమానమైన నామరూపాలే తిరుగుతూ ఉంటాయి నామరూపాలు అవే ఉంటాయి కానీ కొత్త కొత్త విశేషాలు వాటి పుడుతూ ఉంటాయి అవే నామరూపాలు ఉంటాయి విశేషాలు వాటిలో మార్పులు కొత్త కొడుతూ వస్తూ ఉంటాయి కాబట్టి శబ్దనిత్యత్వానికి విరోధము లేదు ఇక ప్రతి సృష్టిలోనూ నామరూపములు సమానమే అనే విషయాన్ని శృతులు స్మృతులు కూడా చాలా చక్కగా ప్రతిపాదిస్తూ ఉన్నాయి అని అంటున్నారు సమాన నామరూపా స్మృతి దర్శయ శృతులు స్మృతులు కూడా నామరూపములు సమానములే ప్రతికల్పమునందు అనే విషయాన్ని చక్కగా నిరూపిస్తూ ఎలాగంటే సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయతే దివ్య పృథివీ చాంతరిక్షమోస్వీ ఇది ఋగ్వేద సంహితలో ఉన్నది ధాత అంటే సృష్టికర్త సూర్యాచంద్రమౌ సూర్యచంద్రులను యథాపూర్వం అంతకు ముందున్న కల్పంలో ఉన్నట్లుగానే పూర్వం అనతిక్రమ్య ముందు కల్పంలో ఎలా ఉన్నదో అదే పరిస్థితిని దాటకుండా అకల్పయతో సృష్టించరు ఇంకా ఏమిటి సృష్టించాడు దివంచ పృథివించ సో ద్వులోకమును కూడా సృష్టించరు సో భూమిని పృథ్వీలోకమును కూడా సృష్టించెను అంతరిక్షం అంతరిక్ష లోకమును కూడా సృష్టించెను అహ ఇంతేకాకుండా స్వర్లోకమును కూడా సృష్టించెను అంటే మరి దివం అంటే ద్విలోకము స్వర్ అంటే స్వర్లోకము ఎన్ని లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏదో కొంత భేదాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దివం స్వహ మామూలుగా అయితే ద్విలోకము అన్నా ఒకటే కానీ మరి ఇక్కడ రెండు రూపెట్టారు కదా ద్విలోకమును స్వర్గలోకమును అంటే మరి ఏదో కొంచెం భేదాన్ని మీరు చూపించాలి పుల్లల వారు ఏం రా ఆ ద్యులోక పృథివీ అంతరిక్ష అయ్యో ఆయన ఏం తేడా చూపించలేదు ఏదో కొత్త భేదాన్ని చూపించొద్దా మరి మీకు అసలు ఇష్యూ అర్థమైందా అయితే ఇష్యూ కూడా ఏమీ తెలియలేదు అలా చూస్తూ ఉన్నాకా ఇష్యూ తెలిసిద్ది కదా ఇప్పుడు దిలోకమును మళ్ళీ స్వర్గలో అంటే చెప్పిందే చెప్పారా ఒకే వాక్యంలో అలా ఉండకూడదుగా ఏదో కొంచెం ఎత్కించే అర్థభేదాన్ని చూపించాలి అంటే ఎలా చూపించాలంటే ద్విలోకము అంటే మామూలుగా ఇంద్రాది దేవతలు ఉండే లోకము ద్విలోకము స్వహ అంటే హిరంగ్య గర్భలోకము జనలోకము అప్పైలోకముల ఆ తేడాన్ని చూపించాలి చూపిస్తారు ఎక్కడో చూపిస్తారు నాకు దొరకలేదు నాకు దొరకలేదు నాకు తోచింది చెప్పాను మీకు వ్యాఖ్యాతలేమి మనకి సపోర్ట్ ఇవ్వలేదు ఓకే కాబట్టి అలా చెప్పేసుకోండి జ్యులోకము అంటే స్వర్గలోకము ఆ పైన ఉన్న స్వహ అంటే మహర్లోకము తపోలోకము ఇచ్చాడు ఇవన్నీ కూడా స్వర్లోకంలో ప్రసిద్ధి కాబట్టి వీటన్నింటినీ కూడా యథాపూర్వమే సృష్టించినాడు పూర్వవందున్నట్లుగానే సృష్టించినాడు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త సృష్టి కాదు ఇప్పుడు పాత ప్రైమ్ మినిస్టర్ గారు రిటైర్ అయిపోయి కొత్త ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ బట్ అట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓల్డ్ ఆల్సో అలాగే ఉంటాయి కాబట్టి శబ్దాలవే ఉంటాయి శబ్దాలవే ఉంటాయి కొత్తవే ఉండవు పాత శబ్దాలే ఉంటాయి కనుక శబ్దమిక్త్వానికి ఏమీ లోట్ యథా పూర్వస్మిన్ కల్పే సూర్యాచంద్రమ ప్రభృతి జగత్ క్లుప్తం క్లుప్తం అంటే రచితం అనర్థం ఎలా అయితే పూర్వకల్పమునందు సూర్యుడు చంద్రుడు పృథివీ అంతరిక్షము మొదలు వాటితో కూడి ఉన్న లోకము జగత్తు రచించబడినో తథా అస్మిన్న కల్పే పరమేశ్వర అకల్పయత్ర్థ అదేవిధంగా ఈ కల్పమునందు కూడా ధాతా అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఈ కల్పం నుండి కూడా జగత్తును సృష్టించినాడు అని అర్థం క్లుప్తం క్లుప్తం కాకంగా అచ్చు లూ లూ అచ్చు లూ లూ అంటారు చూడండి వాళ్ళు క్లుప్తం మీరు క్లుప్తముగా చెప్పండి అంటారు విన్నారా ఎట్లనా అదే ఇది అదే ఇది ఆ క్లుప్తమే అంటే చక్కగా దగ్గరికి చేర్చి సంగ్రహించి చెప్పమని అర్థం ఆ క్లుప్తమే తథ అగ్నిర్వా అకామయత అన్నాదో దేవామి స ఏతమే కృత్తికాభ్యోడాశమా పాలం నిరవత్ నక్షత్రేష్ి విధ అగ్నిరవత్వా అగ్నయే నిరవత్ తయ సమాననామూ దర్శయతితీయకా శ్రుతి ఉదాహర్త్యా మంత్రం దైత్రేబ్రాహ్మణంగా నక్షత్రేష్ఠి అని ఒక యజ్ఞము కలదు ఒక యాగము ఇష్టి ఇష్టి అంటే రోజు హవిర్యాగం అంటే సోమయాగం లాగా సోమరసము అవే ఉండవు ఇష్టి అంటే హవిర్యాగము అంటే ముఖ్యంగా ఆజ్యము పురోడాశము చెరువు చెరువు అంటే వండిన అన్నము వీటితో చేసేటువంటి ఇష్టి అది ఉదయం ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు మూడవలకి అయిపోయి ఒంటి గంట అలా ఇరవై రోజులు చేస్తారు నక్షత్రేష్ఠి పాపులర్ లేదు వెరీ పాపులర్ మామూలుగా మీరు యజ్ఞాలు కొన్ని దర్శన దర్శ పూర్ణమాసాండే ఎవరికి తెలియదు ఎవరు చూడడానికి కూడా రారు ఎవరిని చూడడానికే చేసి వాళ్ళకి ఉత్సాహం తప్ప చూసి వాళ్ళకే ఉంటుంది కానీ నక్షత్రేష్ఠి అంటే అందరూ పరిగెత్తుకొస్తారు ఎందుకంటే వీళ్ళు ప్రచారం ఒకటి చేస్తారు జనాలను తప్పించటం కోసం ఈ రోజుకో నక్షత్రం ఇరవై రోజులు కదా ఏ రోజు నక్షత్రం రోజున ఆ రోజు వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు వచ్చి దీన్ని చూసి ఇక్కడ తమ కానుకలను సమర్పించి వెళ్ళినట్లయితే ఆ నక్షత్ర దేవత యొక్క అనుగ్రహము ఉండు ఇట్ ఈస్ ట్రూ ఆల్సో ఇట్ ఈస్ ట్రూ ఆల్సో కాబట్టి ఆ నక్షత్రంలో మీరు పుట్టారని మీరు అనుకుంటున్నప్పుడు అంటే పుట్టుక గలరు అనుకున్న వాడికి కాన్యకర్మలు ఉంటాయి మరి నేను నక్షత్రంలో పుట్టాను అని అనుకుంటూ వాడు ఆ నక్షత్రం రోజున వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పూజాది చూసి అస్టి అది చూసి ఏదో ప్రసాదం తీసుకుని వస్తే బాగానే ఉంటుంది ప్రతి దేవతలకు కూడా నక్షత్రాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం నాకు తెలుసున్న విజ్ఞానం అది నేను ఎక్కడో పట్టుకొచ్చాను ఎవడో చెప్తుంటే వెళ్ళాను ఇట్స్ సిట్స్ డే వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు అంటే ఆయన కూడా పుట్టేశాడు వెంకటేశ్వర స్వామి కూడా పుట్టాడు సో ప్రతి దేవతకు ఓ నక్షత్రం ఉంటుంది ఎనివే సో అగ్ని ఈ నక్షత్రేష్ఠిలో ఒక ఆ నక్షత్రేష్ఠిని కృత్తికా నక్షత్రానికి సంబంధించిన ఇష్టి అక్కడ ఏమనుందంటే అగ్ని వై అకామయత అగ్నిదేవుడు కోరుకున్నాడు అకామయత అంటే కోరుకున్నాడు ఏమని కోరుకున్నాడు దేవానాం అన్నాద శ్యాం ఇతి నేను దేవతలకు అన్నమును భక్షించు వాడను అగుదునుగాక అని కోరుకున్నాడు ఇక్కడ అగ్ని అంటే యజమానునకే అగ్ని పేరు భావిదృష్ట్యా యజమాన అగ్ని భావిదృష్ట్యా యజమాన అగ్ని అన్నాద అగ్ని అహం శ్యామికి కామయత్వా కృత్తిగా నక్షత్ర నేను చిన్న వ్యాఖ్యానం చూస్తున్నా నేను చింత చేయకండి చెప్తా కృత్తిగా నక్షత్రాభిమాన దేవతాయ అగ్నయే అష్టసుఖపాలేషు పచనీయం హగన్ నిరుతవానిత్యర్థ అదే వీడు యజమానుడు కోరుకున్నాడు ఆయన కోరిక ఏమిటంటే నేను అగ్నిదేవతను అయిపోవాలి అని కోరిక నేను అగ్నిదేవతను అవ్వాలి అని అలాగే ఉంటుంది ఉపాసనలు అలాగే ఉంటాయి ఈ ఆధునిక కాలం వాళ్ళకి శాస్త్రం కాదు వాళ్ళకి ఇవేమీ తెలియవు వాళ్ళు ఉరికేదో పైపై మాటలు మాట్లాడతారు తప్ప వాళ్ళకి తెలియదు ఉపాసన యొక్క లక్ష్యం ఏమిటంటే ఏ దేవతను ఉపాసన చేస్తారో ఆ దేవతలో ఐక్యం అవుతారు అది ఉపాసన యొక్క స్వరూపం అనేది మీరు ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత అది ఉపాసన యొక్క అంతిమ లక్ష్యం ఏవో నాకు డబ్బులు కావాలి ఇవి కావాలి అవి కావాలి అలాంటివి చాలా చిన్న చిన్న విషయాలు శాస్త్రంలోకి వచ్చేప్పటికీ ఉపాసన యొక్క ప్రయోజనము దేవతతో ఐక్యమగుతాడు ఇప్పుడు అగ్నిదేవత ఉన్నాడు ఈ యజమానుడు ఈయన కోరుకుంటున్నాడు యజమానుడికి అగ్ని అని పేరు పెట్టేశారు అగ్ని అంటే యజమాన యజమాను అంటే యజ్ఞము చేస్తున్నవాడు వాడిని పట్టుకుని అగ్ని అంటారు ఏమిటి అంటే ఇప్పుడు అగ్నిదేవతను ఉపాసన చేస్తున్నాడు కదా ఈ ఉపాసన యొక్క బలం చేత ఇతడే అగ్ని అయిపోతాడు భవిష్యత్తులో అగ్ని అవుతాడు మీకు దృష్ట మీకు పెద్ద సమస్యేం కాదు ఇప్పుడు నేను ప్ర ప్రధానమంత్రి కావాలి అని ఆయన నాలుగు నెలలు ఉపాసన చేశాడు అయ్యారా లేదా ప్రధాన మీరు ఏది ఉపాసన చేస్తే అది అవుతారు నేను డాక్టరేట్ కావాలి అని ఉపాసన చేసి డాక్టరేట్ అయ్యారా నేను ఒక అమ్మాయికి భర్తను కావాలి అని ఉపాసన చేస్తే భర్త అయ్యారా మనిషి ఏది ఉపాసన చేస్తే అది అవుతాడు యోయశ్రద్ధ స ఏవ సహ గీత శ్రద్ధావాన్ పురుష శ్రద్ధామయోయం పురుష అదే ఈ పురుషుడు శ్రద్ధామయ పురుషుడు దేని చేత నిర్మాణం అవుతాడు శ్రద్ధ చేత నిర్మాణం అవుతాడు ఇప్పుడు శ్రద్ధ ఉన్నవాడు వాడు వాడు వాడు మొత్తం పర్సనాలిటీ అంతా కూడా పేకాట చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు శ్రద్ధ దేని మీద ఉంటే అదే అయిపోతారు ఇప్పుడు అధ్యయనం మీద శ్రద్ధ కనుక మీ జీవితంలో ప్రతి అంశమునందు కూడా వేదాంతము వ్యాపించి ఉంటుంది దాని శ్రద్ధ యొక్క లక్షణం అదేవిధంగా అగ్నిదేవతను నేను ఆరాధిస్తున్నాను ఇంకా ఏ కామలలో ఏమీ ఉండవు అగ్నిదేవతను ఆరాధించడమే వాడు అగ్నిదేవుడు అయిపోతాడు అగ్నిదేవతలు ఐక్యం అయిపోతాడు కాబట్టి యజమానులు కాబోయే అగ్ని కనుక ఆయన్ని అగ్ని నిర్దేశించారు ఇది ఎలాగంటే ఎలక్షన్ రిజల్ట్స్ ప్రధానమంత్రి కాదు అని నిర్దేశించినట్టు అలా కంగారు కొంతమంది అన్నారు విచిష్ట కానీ కొంతమంది ముందుకు వెళ్ళిపోయి మా ప్రధానమంత్రి గారు ఆయనే అని నిర్దేశించారు అంటే సోనియా గాంధీ గారు అన్నారు ఇంకా అవ్వకుండానే అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారే ప్రధానమంత్రి అయిపోయారా ఏమీ ప్రధానమంత్రి అయిపోయినట్లే మాట్లాడుతున్నారే అన్నారు ఆమె అంటే సో ధృత శర్కరా ఆ పే మూమే జీవర్ శర్కర్ అన్నారు నేను కూడా ఆశీర్వదిస్తున్నట్టే ఉంది కాబట్టి మీకు సో నీకు ధీ అవు చెక్కరంటే నీకు నోరు తీపి అయింది మీరు చాలా శుభంగా పలుకుతున్నారు అని అన్నారు ఇటువైపు నుంచి నిజంగా అంటే అలాగే ఇక్కడ కూడా అగ్ని అంటే కాబోయే తరంలో అగ్ని అయిపోతాడు ఇక్కడ ఈ అగ్నిలో అయిపోతాడు కలిసిపోతాడు అందుకోసం అగ్ని అని నిర్దేశించాడు అగ్ని కోరుకుపోయాను అగ్ని అంటే ఇక్కడ అర్థం ఏమిటవుతున్నప్పుడు పావిదృష్ట్యా అగ్ని కాబోయే యజమానుడు కోరుకోనాను ఏమని కోరుకుంటున్నాడు ఆయన దేవేభ్య అన్నాద శ్యామ్ ఇది నేను దేవతలకు ఆహారమును భక్షించు వాడను అగుదునుగాక అగ్ని చేసి పనేదే అగ్ని ఏం చేస్తాడంటే ఏ దేవతకు మీరు సమర్పించినా ఆహారాన్ని తాను భక్షించి అది తీసుకువెళ్ళి ఆయా దేవతలకు సమర్పిస్తాడు హవ్యవాహ అని పేరు కదా భక్షించేస్తాడు భక్షించే సూక్ష్మరూపంగా ఆ దేవతలకి సమర్పిస్తాయి ఆ స్థితి నాకు కలుగుగాక అని యజమానుడు కోరుకున్నాడు ఎందుకంటే దానివల్ల ఆయన దేవుతంటే ఆ ఉత్సాహం అలా ఉంటుంది అగ్నిదేవతో పాస్థితి చేసుకునే వైదికుడికి నేను ఈ అగ్నిదేవతనైపోయి హవిష్న దేవతలకు సమర్పిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటాడు అనుకున్నా కోరిక హ్యూమన్ మైండ్ ఈస్ లైక్ గా కోరిక అటువంటి కోరిక కలిగింది ఇప్పుడు వాక్యం చూసుకోండి అన్న దేవానాం అన్నాదహా సమ్ ఇది అగ్ని వై అకామయత నేను దేవతలకు అన్నమును భక్షించి వాడను కావాలి అని ఈ అగ్ని కాబోయే యజమానుడు కోరుకున్నాడు అప్పుడు ఏం చేశాడు సహా ఆ యజమానుడు అగ్నియే కృత్తికాభ్యహ కృత్తికా నక్షత్ర రూపంగా ఉన్న అగ్నిదేవత కొరకు అగ్ని కృత్తికా నక్షత్రానికి దేవత అగ్ని ప్రతి నక్షత్రానికి దేవత ఉంటుంది ఇది ప్యాంథీజం కదా అనేక దేవతలు కదా అగ్నిర్నః పాతు కృత్తికా అనువాకం ఉన్నది దాంట్లో నక్షత్రం పేరు చెప్పి ఆ నక్షత్రానికి దేవత ఎవరో చెప్తారు కృత్తికా నక్షత్రానికి దేవత ఎవరు అగ్ని సో కృత్తికా నక్షత్ర రూపుడైన అగ్ని కొరకు పురోడాశమును సమర్పించను ఎటువంటి పురోడాశము ఈ పురోడాశము ఏతం ఈ పురోడాశము ఉంటే అష్టాకపాలం అంటే ఎనిమిది కపాలముల ఎందు సంస్కరించబడిన పురోడాశము కపాలము అంటే చెల్ల పెంకు చెల్ల పెంకు అంటే తెలుసు కదా ఆ చెల్ల పెంకులు వాటిని అగ్నిలో పెట్టి ఎనిమిది ఆ పెంకులు ఎనిమిది పెట్టాలి పెట్టి అవి వేడెక్కుతాయి వాటి మీద ఈ పురోఢాశయాన్ని పెట్టి దానికి సంస్కారం ఉంటుంది సంస్కారం అంటే మంత్రపఠనము ఆజ్యమును దానిపై వేయుక ఇలాంటివి చేస్తే అది సంస్కారం అవుతుంది ఇప్పుడు మీరు భోజనం చేసే ముందు నీళ్లు చల్లినట్టు గాయత్రీ మంత్రంతో దానికి సంస్కారము పేరు ఆ విధంగా సంస్కరించబడిన పురోడాశం తీసుకుని దాన్ని అగ్నిదేవతకు సమర్పించ సమర్పించను అని ఉంది ఇక్కడ ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది ఎవడు అగ్నిదేవతకు పురోడాశమును సమర్పించను ఏ అగ్నిదేవత కొరకు పురోడాశమును సమర్పించనో వారిద్దరికీ సమాన రూపత్వాన్ని చెప్తాం అంటే ఎవడు అగ్నిదేవత కొరకు పురోడాశమును సమర్పించనో వాడు ఆ అగ్నిదేవత సమానమైన రూపమును పొందును అనే విషయాన్ని చెప్తాం కాబట్టి నామరూపముల యొక్క సమానత్వాన్ని ఈ విధంగా మంత్రములు ప్రతిపాదిస్తూ ఉన్నాయి వీడు ఎప్పుడు అగ్నిదేవత యొక్క రూపాన్ని పొందుతాడు ఇంకే ఈ కల్పంలో లేదు మరో తరువాతి కల్పంలో అగ్నిదేవత యొక్క రూపాన్ని పొందుతాడు తరువాతి సృష్టిలో అంటే ఏమైనటుడికి తరువాతి సృష్టి ఈ సృష్టిలాగే ఉంటుంది అని మనకి నిర్ధారణ అయినది అది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి నక్షత్రేష్టి విధం యహ అగ్ని నిరప నిరవపత్ అగ్ని అగ్నిస్వరూపుడైన ఏ యజమానుడు హోమము చేసినో యస్మైవా అగ్నియే నిరవపత్ ఏ అగ్ని కొరకైతే ఈ పురోఢాశమును సమర్పించను తయో సమాన నామరూపత దర్శయతి ఏ అగ్ని కావాలనుకుని హోమం చేశాడో అదే అగ్ని అవుతాడా లేకపోతే కొత్త అగ్ని అవుతాడా అదే అగ్ని అవుతాడు అంటే అర్థమేమిటి ఈ సృష్టి ఎందు తరువాతి సృష్టి ఎందు అగ్ని అనే రూపము సమానము నామము కూడా సమానమే అని స్పష్టమైపోయింది కొంచెం కన్వల్యూటెడ్ ఆర్గ్యుమెంట్ మొత్తానికి ఆర్గ్యుమెంట్ ఈస్ దేట్ సమాననామరూపత్వము అనే ఆర్గ్యుమెంట్ ఓకే ఈ విధంగా ఇది ఒక్కటే కాదు శృతి మీరు ఇంకా ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇటువంటివి అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు దర్శనాథ స్మృతేష్ట అని ఉంది సూత్రంలో దాంట్లో దర్శనాథ్కి వ్యాఖ్యానం అయింది ఇక్కడికి ఇంకా స్మృతేశ్చ స్మృతి కూడా ఇదే విషయాన్ని చెప్తోంది ఎలాగా స్మృతిరపీ ఋషీణానామధేయాన్ని యాశ్చేదు దృష్టయ శే ప్రసూతానా తాన్యే వైభ్యోదాత్యజ అదే ఋషులు ఉన్నారు ఈ ఋషులకి పేర్లుంటాయి వశిష్ఠుడు వామదేవుడు అంగిరసుడు అత్రి భరద్వాజులు ఈ పేర్లు ఉంటాయి తర్వాత వేదములయందు అనేకములైన ఉపాసనలు ఉంటాయి వేదములు దృష్టి అంటే ఉపాసన సో ఇటువంటివన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా శర్వరి అంతే అజహ బ్రహ్మదేవుడు తాని ఏవా మళ్ళీ వాటినే అంటే ఆ ఋషుల యొక్క పేర్లను ఆ ఉపాసనలనే వీరి కొరకు ఇచ్చును వీరి కొరకు మళ్ళీ వాటినే ఇస్తాడు వీటి వీరి కొరకు అంటే ఎవరి కొరకు శర్వరి శర్వరి అంటే రాత్రి బ్రహ్మదేవుడు రాత్రి అంటే ప్రళయం ఆ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ పుడతారు ఋషులు ఆ పుట్టిన ఋషులకి పేర్లు పెట్టాల ఆయన ఆయన ఏ పేర్లు పెడతాడు అంతకుముందు కల్పంలో ఉన్న పేర్లే పెడతాడు కొత్త పేర్లు ఏం పెట్టాడు ఇప్పుడు కొడుకు పుట్టాడని కొన్ని పేరు ఏం పెడతారు తండ్రి పేరు పెడతారు పూర్వం వాళ్ళు అలా ఉండే ఇప్పుడు మారిపోయింది కానీ కొడుకు పుడితే ఏం పేరు పెడతారు తండ్రి పేరు పెడతారు అంటే పుట్టినవాడు రూపము తన తండ్రియే తన కొడుకును పుడు కొడుకుగా పుట్టినాడు ఆయే పుట్టాడు ఆ పోలికే కూడాను ఆ పేరే సమాన నామరూపత దర్శేది యథత్తుస్మృతులింగాని నా రూపాన్ని పర్యే దృశ్యంతే తాని తాన్ేవా తథా భావాయుగాదిషు ఇప్పుడు వేసవి కాలం అంటే గ్రీష్మ ఋతువు వచ్చింది గ్రీష్మ ఋతువు వస్తే క్రితం సంవత్సరం గిరీష్మతు వచ్చినప్పుడు ఏ లింగములు లేక చిహ్నములు మీకు కనపడినవో మళ్ళీ అవే లింగములు అవే చిహ్నములు ఇప్పుడు కూడా కనపడతాయి క్రితం ఏడాది గ్రీష్మ ఋతువు టెంపరేచర్ ఫార్టీ ఫోర్కి ఈ ఏడాది కూడా అలాగే అయింది కిరణ ఏడాది గ్రీష్మ ఋతువులు మామిడి పళ్ళు అవి బాగా పండేవి మనం చక్కగా భుజించినాము ఈ ఏడాది కూడా మళ్ళీ మామిడి పళ్ళువి వచ్చాయి సో అలాగా ఏ చిహ్నములు గ్రీష్మ ఋతువులో క్రితం సంవత్సరం వచ్చినవో అవే చిహ్నములు ఈ సంవత్సరం గ్రీష్మ ఋతువులో కూడా కనబడుతున్నాయి ఇదే ప్రొసీజరు సృష్టి కూడా ఉంటుంది ఈ సృష్టి ఆది ఎందు యుగము అంటే ఈ సృష్టి ఆది ఎందు మీకు ఏ చిహ్నములు ఏ లక్షణములు కనబడతాయండి అంటే పూర్వ సృష్టి ఆదంలో ఏవేవైతే కనబడ్డాయో అవే కనపడ్డాయి అవే రిపీట్ అవుతూ ఉంటాయి పర్యము అంటే ఆవృత్తి అవే ఆవృత్తి కలుగుతూ ఉంటాయి కాబట్టి నామరూపములు నిత్యము నామము నిత్యము నామాన్ని రూపం వస్తుంది ఫస్ట్ నామము తర్వాత రూపము నామము నిత్యము సో అలాగే చెప్తారు యథాభిమానినోతీతా దేవా సాంప్రతైరిహ దేవాదేవైరతీత రూపైర్నామభిరే ఈ అభిమాని దేవతలోన ఇప్పుడు ఇంద్రియాభిమాని దేవతలు ఇప్పుడు చూపుకి సూర్యుడు అభిమాని దేవత క్రితం సృష్టిలో ప్రాణి యొక్క చూపుకి ఎటువంటి సూర్యుడు ఏ సూర్యుడు అభిమాని దేవతగా ఉండెనో ఈ సృష్టిలో కూడా మళ్ళీ ప్రాణులు పుడుతోనే వాళ్ళ చూపుకి ఆ సూర్యుడే అటువంటి సూర్యుడే అభిమాని దేవతగా ఉంటాడు అంతేగాని క్రితం సృష్టిలో సూర్యుడు అభిమాని దేవత ఉండి ఈ సృష్టిలో ఎప్పుడు పేరు విన్ను విన్న ఊరు లేని ఒక కొత్త దేవతను ఒకదాన్ని పట్టుకొచ్చి ఈ కొత్త దేవత చూపుకి అభి అభిమాని అని అలా ఉండదు ఏమండి వాక్కు అగ్ని అభిమాని దేవత కిరణం సృష్టిలోను అంతే ఈ సృష్టిలోనూ అంతే మనస్సుకి చంద్రుడు అభిమాని దేవత కిరణం సృష్టి అంటే ఈ సృష్టి అంతే పేరు సేమ్ ఉంటుంది ఆ దేవత యొక్క రూపము చంద్రుడికో రూపం ఉంటుంది కదా అంటే మనస్సుకి అభిమాన దేవత చంద్రుడు అంటే ఓషధులకు ప్రభువు ఇమోషన్స్ని కంట్రోల్ చేసేటువంటి దేవత సేమ్ చట్టణం సృష్టి ఎలాగో ఈ సృష్టి కూడా అలాగే అతీతై దేవై దేవాల్యా గడిచిపోయిన దేవతలతో ఇప్పటి దేవతలు తుల్యులై ఉంటారు సమానము వేటి వేటిచే సమానము రూపై తుల్యా నామభిదేవచ తుల్యా రూపముల చేతుల్యులు నామముల చేపుడా కూడా సమానులే అనే మీకు ఏదో స్మృతి నుంచి వచ్చింది లేదు కలిగి ఏదేదో మహాభారతంలో ఏదో స్మృతితయి ఉంటుంది విష్ణు పురాణమా సరిపడింది విష్ణు పురాణం వేస్తే అథెంటిక్ శంకర్లు కోర్టు చేసేటువంటిది కాబట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చి దీన్ని చెప్పారు కాబట్టి శృతులు స్మృతులు కూడా క్రితం కల్పంలో ఉండే నామరూపాలే ఈ కల్పంలో ఉంటాయి అని చెప్తున్నాయి కనుక శబ్దమునకు శబ్దమునిచ్చబోనే వాదమునకు విరోధమేమీ లేదు కాబట్టి దేవతలకు నా రూపం ఉండొచ్చు కాబట్టి రూపం ఉన్నందుకు గాను వాళ్ళు కూడా వేదాంతాన్ని శ్రవణం చేయవచ్చు అంటే దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే మనిషికి ఒక మనుష్యాకారం ఉండి బుద్ధి ఉండి చెవులు ఉన్నందుకు గాను కళ్ళు చెవులు ఉన్నందుకు గాను వాడు తప్పక ఆత్మస్వరూప విచారాన్ని చేసుకోవాలి అనే అభిప్రాయం దేవతలు కూడా చేసి తీరాలి చేస్తేనే మంచిది వాళ్ళకు కూడా కలిపితే వాళ్ళు కూడా సంసారంలోనే దుఃఖాన్ని అనుభవిస్తూ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి అన్నదమ్ములో అక్క చెల్లెల్లో లేకపోతే ఒక ఆయన ఇంకొక కలిసి పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు కలిసి ఒక పాన్ బడ్డీ పెట్టారు ఇద్దరు కలిసి పాన్ బడ్డీ అంటారు కదా పాలు షాప్లా సిగరెట్లు బీడీలు అవి అన్నీ పాలు అవి అమ్మే షాప్ అది లాభాలు రావడం ప్రారంభించిన తర్వాత ఇద్దరు దెబ్బలాడుకున్నారు లాభాలు వచ్చే వరకు కలిసి ఉంటారు తర్వాత దెబ్బలాడుకున్నారు దానికి కింగ్స్ లెవెన్ పంజాబ్ టీం కొనుక్కుని ఒక ఇద్దరు కొనుక్కున్నారు ఒక అమ్మాయి ఒక ఒక లేడీను ఒక మే జెంట్మెన్ను కొనుక్కు ఒక బిజినెస్ మ్యాన్ను ఒక సినిమా యాక్ట్రెస్ కొనుక్కున్నారు చక్కగా దాన్ని నడిపించారు అది ఇనీషియల్గా టేబుల్లో అక్కడుగుని ఉండేది కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ కూడా ఉందా ఈ వేళ మ్యాచ్ ఎవళ్ళదండి కింగ్స్ ఇలవన్ పంజాబ్ చూడక్కర్లేదు లేదన్నట్టు ఉండదు నిజంగా దానికి చూడక్కర్లేదు అన్నట్టు ఎవరికి మ్యాచ్ కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ వర్సెస్ చెన్నై సూపరా చూడక్కర్లే మొన్నటి పొద్దున్న రిజల్ట్ చూసుకుంటే సరిపడు ఏముంటుంది రిజల్ట్ వచ్చారు మీరు సూపర్ కింగ్స్కి నెగ్గారు రెండు పాయింట్లు వచ్చాయి వీళ్ళు టేబుల్ అడుగులు ఉండేవాళ్ళు కింగ్స్ లెవెన్ పంజాబ్ అలా నడిచి రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు అలా నడిచి అదొక టీం ఉందని కూడా లెక్క కాదు ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు క్యాండిడేట్ని కొట్టుకొచ్చారు ఇప్పుడు మ్యాక్స్ వెళ్ళని ఒకడు ఇంకొకరిని కొట్టుకొచ్చారు వాళ్ళు మొత్తం ఈ ఈ మొత్తం అంతా కూడా తలకిందు చేసి పెట్టారు కింగ్స్ లెవెన్ పంజాబ్ టాప్ పొజిషన్లో నిలబెట్టారు దాంతో ఆ కి చాలా ప్రశస్తి వచ్చేసింది ఫైనల్లో ఓడిపోయింది దట్ ఈజ్ బ్యాట్ ల్యాక్ బట్ చాలా పెద్ద ప్రశస్తి వచ్చేసింది దాంతో వీళ్ళిద్దరూ దెబ్బలు ఓటుకోవడం ప్రారంభించింది ఆ పాన్ బడ్డీ వాళ్ళ దెబ్బలాటికి వీళ్ళిద్దరి దెబ్బలాటికి ఏమైనా తత్వంలో భేదము మీకేమైనా కనపడిందా ఏమీ గనపడలే నాకు ఏమీ కనపడలే రెండు ఒకలాగే ఉంటాయి పెడిచి వీళ్ళు దెబ్బలాటల్ని టీవీల్లోనూ పేపర్లోనూ వేస్తారు అవి వేయరు అంతే తేడా వీళ్ళు సెలబ్రిటీస్ కనుక అదే రాగ అదే లోభము అదే ఈర్ష్య అదే అనాదరము పురుషులకు స్త్రీ ఎందు అదే అనాదరము వీడు నన్ను అనాదరం చేస్తాడా వీడు అంతు చూస్తాననే మంకు అదే మంకు పట్టు సేమ్ ఎవరి థింగ్ మానవ స్వభావం ఎక్కడికి అలాగే ఉంటుంది ఆవృత్తి అవుతూ ఉంటుందంట ఎందుకైతే పురాణంకి డెఫినేషన్ ఏమని చెప్పారంటే పురాపి నవం అది పురాతనము కానీ అట్ ది సేమ్ టైం అది నవము ఇదే తిరుగుతూ ఉంటుంది మానవ ఇతిహాసం ఇలా తిరుగుతూ వాట్ విల్ లెర్న్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ దాట్ విల్ లెర్న్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అది ఓ ఫిలాసఫరు అన్నారు నా హిస్టరీ ఆవృత్తి అవుతూ ఉంటుంది నిజంగా దీని మీద ఇంకా అసలు ఇంకా దీని కొంత ఫిలాసఫీ ఉంది నేను నేను ప్రేమతో చెప్తున్నాను మీరు మొదలు అనుకోకలే ఇప్పుడు భారతదేశంలో చరిత్ర లేదు అసలు చరిత్ర అనేది వీళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ సైకాలజీలో చరిత్ర లేదు అంచేతన ఇప్పటికీ కాళిదాస్ డేట్ ఎవరికీ తెలియదు శంకరాచార్యుల డేట్ అసలు తెలియనే తెలియదు అసలు నిజానికి శంకరాచార్యుల డేట్ అంటే పచ్చగడ్డ వేస్తే భొగ్గు అంటుంది రెండు పీఠాల మధ్య ఆ డేట్ మీదే కొనేదో యాభై ఏళ్ళు ఏళ్ళు తేడా అనుకుంటే ఆ తేడా కాదు ఒకళ్ళు ఐదు వందల బీసీ అంటే పదమూడు సంవత్సరాల గ్యాప్ ఉంది వాళ్ళిద్దరి యొక్క అంటే ఎన్ని తరాలు పోయాయో చూడండి ఇవ్వండి విక్రమాదిత్యుడనేవాడు అసలు ఎప్పుడైనా ఉండేనా లేడా అది ఎవరికీ తెలియదు నోబడి నోసే నో చరిత్ర చరిత్ర అనేది లేదు బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టారు చరిత్ర దీని మీద ఫిలాసఫర్ చెప్పాడు ఏం చేస్తావా చరిత్ర చరిత్ర ఏముంటుంది ఏముంటుంది రాజుల పేర్లు మారుతాయి తప్ప అదే ఇతిహాసం పోతూ వీడు వాడి మీద యుద్ధం చేశాడు ఓడించాడు వాడు ఓడిపోయాడు వీడు ఓడిగ్గాడు ఇదే చరిత్ర అలెగ్జాండర్ నువ్వు చెప్పినా అదే జంగిస్ ఖాన్ చెప్పినా అదే హిట్లర్ చెప్పినా అదే సర్దార్ హుస్సేన్ కస చెప్పినా అదే ఉంటుంది ఇంకేమీ తేడాగా ఉండదు లేదు మీ నోటి ఉండదు కాబట్టి చరిత్ర అంటే అది పునరావృతవుతూ ఉంటుంది మానవ ఇతిహాసం దాంట్లో రాసీలి ఉండదు కానీ మా వాళ్ళు చరిత్ర రాయలేదు కానీ ఉపనిషత్తులు రాశారు చూసుకోపోయి చెప్పారు ఉపనిషత్తులు రాశారు కానీ చరిత్ర రాయలేదు కానీ చరిత్రలో రాయడానికేముంది అదేముంటుంది ఇది ఆ పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టడం ఇట్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ది కాంకరన్స్ చాలా బాగా చెప్పారు హిస్టరీ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ వార్స్ హిస్టరీ ఇస్ ది హిస్టరీ ఆఫ్ వార్స్ కాంకర ఇప్పుడు ముఘలాయి పీరియడ్ అనుకో షాజహాన్ ముంతాజ్ బేగంని ప్రేమించి ఆమె కోసం బిల్డింగ్ కట్టించాడు అని చెప్తాడు తప్ప ఆ బిల్డింగ్ కట్టిన ముప్పై రెండు వేల కార్మికుల జీవితాన్ని గురించి ఏమన్నా మాట్లాడతాడా అని శ్రీశ్రీ వాపోయినాడు ఎందుకు సాధహాన్లు ముంతాజివేగమని ప్రేమించాడో మానేయడో ఎందుకు అది ఆ కార్మికుల మాట ఏమిటన్నాడు కార్మికుల మాట ఏముంటుంది వాళ్ళు ఓ రోజంతా కష్టపడి ముప్పాలయో అర్ధ రూపాయ చేతులు తీసుకుని గుడిసులో బతికివారు అదే కదా ఉండేది ముప్పై మందికి అదే వర్తిస్తుంది కాబట్టి ఆయన భ్రమ కూడా అది అది కూడా ఏం చెప్తావు కార్మికుల తెచ్చు అందులో ఏం చెప్తావు భారతదేశంలో భేదరికారిని గురించి ఏం చెప్తావు దాంట్లో మేస్త్రిహుడు ఉంటాడు గడుసు మాటకారి పని తక్కువ డబ్బెక్కు సంపాదించి భోగాలు అనుభవించి ఉంటాడు అది కూడా చెప్పొచ్చు కావాలంటాడు సేమ్ ఉంటుండే కాబట్టి కొత్తదనం ఏముండదు సమాన నామ రూపములే ఉంటాయి కాబట్టి శబ్దము నిత్యము ఇత్యవన్ జాతీయ కాష్టం యా అంటే అభిప్రాయం ఏమంటే మేమేదో సూచనగా కొన్ని శృతులని స్మృతిలోనే మీకేమో దృష్టాంతంగా పెట్టామో ఇలాంటివి మీరు సాహిత్యం వెతుక్కుంటే కోపొల్లాలుగా దొరుకుతాయి చూసుకోండి మీరే చూసుకోండి అంటున్నారు అలాగే పూర్తయింది తర్వాత మధ్వాదిశ్వభవా అనధికారం జైమిని ఈ సూత్రం ఓసారి ఇక్కడ నల్లకొట్లో శృంగేరి మఠంలో శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థం వచ్చినప్పుడు ఈ సూత్రం మీద ఎవరో మహాత్ములు ప్రవచనం చేశారు ఓ పండితులు మధ్వాదిశ్వ సంభవాత్ అని ఉండగానే అని వినగానే శృంగేరి అది ఎనాదేశ సంధి సవర్ణదీర్ఘ సంధి కాదు అని చెప్పారు అర్థమైన వీళ్ళు అది అర్థమైన వాళ్ళు నలుగులో ఐదులో నమ్ముకున్నారు అర్థం కాని వాళ్ళు ఏమిటో సవర్ణదీర్ఘ సంధి అంటే మధ్వ ఆదిషు కాదు మధ్వ ఆదిషు కాదు జనాదేశ సంధి మధు ఆది మధ్వాచారులు అనుకుంటారేమో కాదు ఇది మధు అదేమి సందర్భం కాదు అలా మధ్వాని కనపడిన వెంటనే అది అలా మాదనుకోరు మధు ఆదిషు ఓకే మధు ఆదిషు అసంభవా అనధికారం జైమిని జైమిని మహర్షిని అడిగారు సరే ఈ శబ్ద విరోధం పరిహారం చేసేసరి కదా శబ్ద విరోధం పరిహారం అయితే కర్మవిరోధం పరిహారం చేసి శబ్ద విరోధం పరిహారం చేస్తే ఇప్పుడు తేలిందేమిటి దేవతలు వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి అభ్యంతరం లేదు అంటే అప్పుడు జమిన మహర్షి ఇంకో దారిలో వచ్చాడు ఎందుకంటే ఆయన పెట్టిన రెండు పూర్వపక్షాలు వీగిపోయాయి కదా ఇప్పుడు ఇంకో పూర్వపక్షాన్ని ఆయన పెట్టాడంటే కరెక్టే దేవతలు వేదాంతాన్ని చదువుకోవడం వల్ల కర్మ విరోధం లేదు శబ్ద విరోధం లేదు ఒప్పుకున్నాము కానీ దేవతలకు వేదాంతమును చదివే యోగ్యత లేదు అధికారము లేదు అధికారం ఉండాలి అధికారము ఉంటే కానీ అది విధి నడవదు ముందుకు దేవతలకు ఇప్పుడు వీడు ఎండి చేస్తానంటాడు ఎండి చేస్తానంటే ఎంబీబీఏ స్పెస్ అవ్వాలి అక్కర్లేదా స్పెస్ అవ్వాలి ఎండిఏ స్పెస్ అయితేనే ఎండికి చేయాలి అధికారం ఉండాలి బీఎస్సీ పాస్ అయితేనే ఎంఎస్సీలో చేర్చుకుంటారు అధికారం ఉండాలి అలాగే వేదాంత అధ్యయనానికి దేవతలకు అధికారం ఉండాలి అది లేదు ఎందుకు లేదు అసంభవా సంభవం కాదు అధికారము సంభవం కాదు లైక్ వాట్ మధు ఆదిషు ఇప్పుడు వేదాంతంలో మధువిద్య అని ఒకటి ఉన్నది చాంద్రోగ్ఞంలోనూ ఉన్నది బృహదారంలోనూ ఉన్నది చాంద్రోగ్ఞంలో మధు విద్య చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొంచెం లోతులోకి వెళ్తే చాలా జటిలంగా ఉంటుంది బృహదారెకంలో మొదగించే తొలి నుంచి చిగులు దాకా జటిలంగానే ఉంటుంది ఎప్పుడైనా చదవచ్చు లేదు పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు పాఠాలు చదివి వేయం వేరే చదువుకోరు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పుస్తకాల యొక్క విశేషం ఏంటంటే మీరు చదువుకుంటే అర్థం ఇట్లా ఉన్నాయి అని అంటున్నారు జనాలు ఆ మాట నేను అన్నాను ప్రమాణం దానికి కాబట్టి చదివితే బాగుంటుంది ఇప్పుడు మధు విద్యలో ఎలా ప్రారంభమవుతుందంటే అసౌవ ఆదిత్యో దేవ మధు అని ప్రారంభం ఈ ఆదిత్యుడు మధువు దేవతలకు మధువు ఇది ఉపాసన అలా ఉపాసన చేయాలి అంటే అక్కడ తేనెదో కారుతూ ఉన్నాడని కాదు అర్థం ఉపాసన చేయాలి మధువు అంటే భోగ్యమైన వస్తువు తేనె తేనె కొత్త తేనె స్వచ్ఛమైన తేనె అంటే అది చాలా మాధానం అది మాధానం అంటారు అంటే చాలా విలువైన వస్తువు దాన్ని భద్రం చేసుకుంటారు చక్కగా ఆస్వాదిస్తారు తేనె పుట్ట తేనె దానికి మధువు అని పేరు అలాగే దేవత ఈ ఆదిత్యుడు మధువు అసౌవ ఆదిత్య దేవ మధు మధువు దానికి మధు పేరు విద్య అంటే ఉపాసన ఇప్పుడు ఈ ఉపాసన చే ఎవరి చేయాలి ఉపాసన ఆదిత్యుడు చేయటానికి కుదరదండి ఆదిత్యుడు కాని వాళ్ళందరూ చేయొచ్చు తానే ఆదిత్యుడై ఉండి ఆదిత్యుడు మధువు అని ఉపాసన ఎలా చేస్తుంది తానే ఆదిత్యుడు కదా కాబట్టి దేవతలకు కూడా వేదాంతము అధికారం ఉంది అని మీరంటే ఆదిత్యుడు దేవత కనుక ఆయన కనుక చాంద్రోగ్యోపనిషత్తుని అధ్యయనం చేయాలని ప్రారంభిస్తే ఆ ఉపాసన ఆయన చే పూనుకుంటే చేయడానికి పూనుకుంటే ఏ ఆదిత్యుడిని ఉపాసన చేస్తాడు తానేగా ఆదిత్యుడు కాబట్టి ఆదిత్యుడు ఆదిత్యుడిని ఉపాసన చేయటం సంభవనం కాదు కనుక వేదాంతమునందు దేవతలకు అధికారము లేదు అది ఒక దృష్టాంతం ఆది అలాగే మిగతాది కూడా ఇంద్రుని ఉపాసన ఉన్నది అది ఇంద్రుడు ఆ ఉపాసన చేయటానికి వీలుండదు కనుక ఇది వేదాంతంలో ఉంది ఉపనిషత్తుల్లో ఉన్నది కర్మకాండలో ఉండడం కాదు కాబట్టి కర్మకాండంలో అయితే చెప్పనక్కర్లేదు ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుడు ఏ హోమం చేస్తాడు ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుడు కానివాడు చేయాలి ఇప్పుడు ఏదైనా సభ పెట్టి నన్ను మీరు సత్కరించాలి కానీ సభ నేనే పెట్టేసుకున్నా నన్ను నేనే సత్కరించుకోవడం ఎలా నా ఇతరులు చేయాల్సి ఉంటుంది కదా ఇతరులు చేయాల్సి ఉంటుంది నేను ఇతరులు చేసేదాకా ఆగి ఒప్పికి నాకు కంగారు ఎక్కువ కాబట్టి నేనే చేసేస్తూ ఉంటాను వేరే సంగతి వేరే కగ్గా వేరే ఇనీషియేటివ్ తీసుకుని చేసి పరాల్సి ఉంటా నేను పుస్తకాలు విషకరణకు కొంచెం ఇనీషియేటివ్ తీసుకుని అలా చేయిస్తూ ఉంటాను ఎందుకంటే పుస్తకాలు నలుగురికే అందాలనే ఒక ఉత్సాహం ఆ ఉత్సాహం కూడా ఎంతవరకు అవసరమా అన్నది నేను ఆలోచనలో ఉన్నానేమీ చింత చేయాల్సింది ఏం లేదు సో దానికి సందర్భం వచ్చినప్పుడు నడిచింది ఏదో అవసరం పుస్తకాలు ఉపయోగకరంగా ఉన్నాయి డాక్టర్ సందేహం లేదు కనుక సో దేవతలే దేవతల్ని ఉపాసన చేసుకుంటూ పోవడం అన్నది కుదరదు అని ఆయన జేమిని మహర్షి ఏం చేసేటంటే ఉపనిషత్తుల్లో ఉండే ఉపాసనాలని చూపించాడు చూపించి ఈ ఉపాసనల్ని దేవతలు చేయడం కుదరదు కనుక ఇవి కూడా దే ఉపనిషత్తులు అంతర్గతంగా ఉన్నాయి కనుక మొత్తం ఉపనిషత్తుల మీద దేవతలకు అధికారం లేదు ఎందుకంటే ఉపాసన కూడా వేదాంతంలో భాగంగా ఉండే ఉపాసన ఇప్పుడు సాండిర్య విద్య మనం చదవబోతున్నాం అది చక్కటి ఉపాసన ఇటువంటి ఉపాసన అంటే అది మీకు సర్వాత్మభావం వైపు నడిపించే ఉపాసన మీ దృష్టిని కొంత సంస్కరించేటువంటి ఉపాసన ఉపాసన అంటే దృష్టి దృష్టి నిర్మాణమే ఉపాసన అంటే కాబట్టి అటువంటి ఉపాసన అనేది మానవులకు అవసరం తప్ప దేవతలకు అవసరము కాదు సంభవము కాదు రాజభక్తి ఎవరికి ఉంటుంది ప్రజలకు ఉంటుంది తప్ప రాజుగారికి ఉండదు రాజుగారికి రాజభక్తి ఏముంటుంది ఆయనే రాజుగా అలా అనే జేమిని మహర్షి కొట్టిపారేశాడు అది పూర్వపక్ష సూత్రం ఇది ఇది సిద్ధాంతం బాదరాయణ మహర్షి చెప్పబోతున్నారు